అస్సలం అయికు వరహ్మతుల్లా వరకా అల్హదుల్లా వసలాతుస్లాం అల్లా రసూలిల్లా అహ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక నరకవాసుల కోరికలు మహాశగారా ముందు ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గొప్ప వరం మనపై ఎంత విశాలంగా ఉందో గమనించండి నరకానికి సంబంధించిన ప్రతి చిన్న చిన్న విషయం కూడా మనకు పురాన్లో తెలియబరచాడు చివరికి నరకంలో పోయిన తర్వాత కూడా వారు ఎలాంటి కోరికలు కోరుతారు ఆ విషయం కూడా మనకు తెలియబరచాడు అయితే అవకాశం ఉన్నప్పుడు ఇతరులతో గుణపాఠం నేర్చుకొని మనం మంచిలో సకార్యంలో ముందుకు వెళ్ళడం ఇది ఉత్తమం రేపటి రోజు తీర సమయం వచ్చాక అయ్యో నేను అలా చేస్తే బాగుండు ఇలా చేస్తే బాగుండు నేను అట్లా ఎందుకు చెయ్యలేదు ఇట్లా ఎందుకు చెయ్యలేదు అన్నటువంటి కోరికలను కేవలం కోరుకుంటూ బాధపడితే లాభం ఉండదు నరకవాసులు ఏమి కోరుతారు ఆ విషయాలే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము శ్రద్ధగా వినండి నరకవాసులు నరకంలో వెళ్ళాక కోరే అతిపెద్ద కోరిక మొట్టమొదటి కోరిక ఏమిటంటే ఇహలోకంలో మరోసారి మమ్మల్ని పంపడం జరిగితే మేము విశ్వాస మార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తాము అని అయితే ఇప్పుడు ఇప్పుడు మనం బ్రతికి ఉన్న కాలంలోనే ఆరోజు అలా అంటారు కొందరు అని అల్లా మనకు తెలియపరచాడు కదా ఆ విషయాన్ని నమ్మి మనము కూడా అలాంటి కోరికలు కోరకుండా ఇప్పుడే మనకు మనం బాగుపరచుకుంటే ఎంతో ఉత్తమమైన విషయం కాదా సూర్య ఫాతిర్ ఆయతి ముప్పై ఏడులో వహు యస్థరి హు వారు నరకంలో కేకలు వేస్తూ ఉంటారు శబ్దంగా అరుస్తూ ఉంటారు రబ్బనా అఖ్రిజ్నా ఓమా ప్రభువా మమల్ని బయటికి తీవు నా అమల్ స్వాలిహన్ గైరల్లవికున్న నా అమల్ మేము ఇంతకుముందు ఏ కార్యాలైతే చేసేవారేమో అవి కాకుండా ఇప్పుడు సత్కార్యాలు చేస్తాము అప్పుడు అల్లా వైపు నుండి ఏం సమాధానం లభిస్తుంది అవలంను ఆమ్మిరుకుం మాయతక్కరు ఫీహి మంత దక్కర్ ఏమిటి ఒక గుణపాఠం నేర్చుకునే వ్యక్తికి ఎంత వయస్సు అవసరమో అంత వయస్సు మేము మీకు ప్రసాదించలేదా వజాఅకుమున్న వీర్ మరియు మీ వద్దకు హెచ్చరించే వాళ్ళు కూడా వచ్చారు ఫజూకు ఫలి ఇక మీరు ఈ నరక శిక్ష యొక్క రుచి చవి చూస్తూ ఉండండి ఇక ఇలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవరూ లేడు సూరజ ఉమర్ ఆయత నంబర్ యాభై ఎనిమిదిలో లవ్ అన్నలీ కర్రతన్ ఫ అకూనమినల్ మొహసినీన్ అని తెలపడం జరిగింది అంటే నరకవాసులు ఒకవేళ నన్ను తిరిగి ఇహలోకంలో పంపబడితే నేను సత్కార్యాలు చేసి పుణ్యాత్ముల్లో కలుస్తాను అని ఇంకా సురే అన్ ఆమ్ ఆయత నంబర్ ఇరవై లో మరింత స్పష్టంగా విషయాన్ని తెలియపరిచాడు ఆ సంఘటనను నీవు చూస్తే ఎప్పుడైతే వారిని నరకం మీద నిలబెట్టడం జరుగుతుందో ఫలు అప్పుడు వారంటారు యాతనా నురద్ అయ్యో మమ్మల్ని తిరిగి పంపడం జరుగుతూ ఎంత బాగుండు మరియు మేము మా ప్రభు యొక్క ఆయతులను తిరస్కరించకుంటే కూడా ఎంత బాగుండు వన మినల్ మిని మరియు మేము అప్పుడు తప్పకుండా విశ్వాసులలో కలిసి ఉంటాము సోదర సోదరి మనలారా ఇలాంటి ఆయతలు చదవండి మీరు స్వయంగా లో తీసి చూడండి ఆరోజు మనం అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి బాధపడి రోధించేదానికంటే బదులు ఇక్కడ గుణపాఠం నేర్చుకొని విశ్వాస మార్గాన్ని అవలంబించడం ఉత్తమం సూరత్ అలిఫ్లా మీమ్ అసజ్దా ఆయత్ నంబర్ పన్నెండు అందులో మరింత స్పష్టంగా ఉంది ఇదిల్ ము ఆ సమయాన్ని కూడా ఆ సందర్భాన్ని కూడా నీవు చూస్తే ఎప్పుడైతే అపరాధులు తమ తలలను క్రిందికి వంచి తమ ప్రభువు ముందు ఉంటారో అప్పుడు వారేమంటారు ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని నీవు చూస్తే ఎప్పుడైతే అపరాధులు తమ ప్రభు ముందు తమ తలలు క్రిందికి వంచి ఇలా అంటారు రబ్బనా ఓమా ప్రభువా రబ్బన అబ్సర్నా వసమనా ఇప్పుడు మేము చూసాము మరియు ఇహలోకంలో దీని గురించి మేము విన్నాము కూడా ఫర్జేనా ఇక తిరిగి మమ్మల్ని ఇహలోకంలోకి పంపు మేము సత్కార్యాలు చేస్తాము ఇన్నా మూకినూన్ మేము ఈ విషయం ఖచ్చితంగా పూర్తి నమ్మకంతో చెప్తున్నాము ఈ విధంగా మహాశివుల పురాణులు ఎన్నో ఆయతులు ఉన్నాయి ఇంకా ఎన్నో సూరాలలో వాటన్నిటి సారాంశం ఏమిటంటే నరకంలో పడి నరక శిక్షను అనుభవిస్తూ అప్పుడు ఆ నరకవాసి తిరిగి ఇహలోకంలోకి వచ్చి విశ్వాస మార్గాన్ని అవలంబించాలని నకూనమిని విశ్వాసంలో కలుస్తామని నామద్ సాలెహన్ సత్కార్యాలు చేస్తామని ఇన్న మూకినూన్ ఈ విషయం మేము పూర్తి నమ్మకంతో గ్యారంటీ కూడా ఇస్తాము అని ఇంకా మేము ఏ దాన ధర్మాలైతే చేయలేకపోయామో ఆ దాన ధర్మాలన్నీ కూడా ఇకపోయి మేము చేస్తాము అని ఈ విధంగా ఎవరెవరు ఎలాంటి సత్కార్యాలను వదులుకోవడం వల్ల ఎవరెవరు ఎలాంటి విశ్వాసాన్ని విడనాడడం వల్ల నరకంలోకి వెళ్ళారో అక్కడికి వెళ్ళి వారికి అది గుర్తుకు వస్తుంది తిరిగి లోకి లోకంలోకి పంపడానికి గురించి అల్లాతో కోరుకుంటారు కానీ వారి కోరిక తీర్చడం జరుగుతుందా ఇంత మాత్రం లేదు ఇలాంటి కోరిక వారు ఒక్కసారి అడిగి ఊరుకోరు మాటిమాటికి అడుగుతూ ఉంటారు మాటిమాటికి అడుగుతూ ఉంటారు అందుకు అల్లాహోతాలా కొన్ని సందర్భాల్లో వారికి సమాధానమిస్తాడు మరికొన్ని సందర్భాలు ఏమంటాడు ఎహ్సీహలా మీరు నీచులై అవమాన పరులై ఎక్కడే పడి ఉండండి మాట్లాడకండి ఇక మళ్ళీ మరియు ఆ అల్లా అతనికి అంతా తెలుసు గనక భూతము ప్రస్తమానము భవిష్యత్తు అన్ని కాలాల గురించి అందరి గురించి అన్ని వివరాలు తెలుసు గనక సూర్య అనాం ఆయత్ నంబర్ ఇరవై లో ఒక నిర్ణయం ఒక అల్టిమేటమ్ ఏ విధంగా తెలిపాడంటే ఒలౌ రుద్దు లాదులిహు అన్ ఒకవేళ వారిని ఇహలోకంలో పంపడం జరిగినా వారు ఏ విషయాల నుండి వారిని నివారించడం జరిగిందో తిరిగి మళ్ళీ దానికే పాల్పడతారు అందు గురించి తిరిగి రావడం అయితే అసంభవం మన తాతము తాతల్లో ఎవరినైనా చూసామో తిరిగి వచ్చింది ఈ లోకంలోకి ఇక మనం ఈ విషయాలు వింటున్నాము ఇకనైనా మన గుణపాఠం నేర్చుకోవాలి మహాశివులారా ఈ విధంగా ఎప్పుడైతే ఇహలోకంలో తిరిగి పంపబడే వారి ఆ కోరికను కొట్టిపారేయడం జరుగుతుందో మీరు అవమాన పరులై నీచంగా పడి ఉండండి మాట్లాడకండి అన్నటువంటి హెచ్చరికలు కూడా ఇవ్వడం జరుగుతాయో అప్పుడు వారు చావును కోరుతారు ప్రపంచంలో తిరిగి పెంపడం లేకుంటే ఈ శిక్షను ఎవరు భరిస్తూ కనీసం చావు వచ్చినా బాగుండు ఆ విషయం కూడా అల్లాహతల పురాణులోని ఎన్నో ఆయటలో ప్రస్తావించాడు కానీ చావు వస్తుందా అక్కడ చావు కూడా రాదు వనాదౌయా మాలికు లిక్ది ది అలైనక్ వారు అరుస్తారు నరక కాపల దారులకు నాయకుడైన మాలిఖ్ అతన్ని పేరుతో పిలిచి నీ ప్రభు మాకు చావైనా ఇవ్వాలి మేము ఈ శిక్షను భరించలేము అని అంటారు నరకవాసుల కోరికలు ఏమిటో మనం తెలుసుకుంటున్నాము చావును కోరుతారు ఆ చావు కూడా రాదు ఎప్పుడెప్పుడు చావు కోరుతారో అప్పుడప్పుడు వారికి శిక్ష ఇంకా పెంచడం జరుగుతుంది వారి వారి పాపాల పరంగా ఆ విషయం మర్చిపోకూడదు ఎవరిపై అల్లాహుతాల ఎలాంటి అన్యాయం చేయడుమిల్ కుల్లి మకాన్ వు అభిమయ్యిత్ దాహం కలుగుతుంది ఆకలి అవుతుంది తినడానికి నరకపు తిండి త్రాగడానికి నరకపు పానీయాలు ఏమేమో ఇవ్వబడతాయి కానీ అవన్నిటితో కూడా అతనికి ఆకలి తీరదు దూప ఆరదు అప్పుడు నలువైపులా ఇక చావు వస్తుంది అని అనిపిస్తుంది కానీ వీమయ్యే అతనికి చావు రాదు అతను చనిపోడు ఆ వెనుక అతనికి మరింత కఠినమైన శిక్ష అనేది ఉంటుంది అందుకు మహాశివులారా చావు కోరినా అక్కడ చావు రాదు ఇక చావు రాదు కదా అప్పుడు వారేమో కోరుతారు మూడో కోరిక ఏముంటుంది వారిది వారికి బదులుగా ఇతరులను పరిహారంగా తీసుకొని వారికి శిక్ష ఏదైతే విధించబడుతుందో ఆ శిక్ష నుండి వారిని తప్పించాలి అని వారు కోరుతారు ఈ విషయం కూడా ఒక్కటి కంటే ఎక్కువసార్లు కురాన్లో ప్రస్తావించడం జరిగింది సూర్య మారిజిలో వచ్చిన ఈ ప్రస్తావన కొంచెం శ్రద్ధగా వినండి యవద్దుల్ ముజ్రిము లవ్ ఎఫ్ తదిన్ అపరాధి ఆ రోజు కోరుతాడు తను అనుభవిస్తున్న ఆ శిక్షకు బదులుగా అతను తన స్థానంలో బనీ తన సంతానాన్ని ముందుకు ఇచ్చి తన భార్యను తన సోదరుని మరియు అతన్ని అతనికి శరణం ఇచ్చే అతని కుటుంబాన్ని కూడా అతనికి బదులుగా నరకంలో తోసేసి చివరికి ఈ ప్రపంచవాసులందరినీ కూడా బిబనీ ఈ భూమి మీద ఉన్న వారందరినీ కూడా అతనికి బదులుగా నరకంలో తోసి సుమ్మయింజీ అతనికి మోక్షం కలుగజేయాలి అని అతను కోరుతాడు ఎవద్దు కోరుతాడు కల్లా ఇలా ముమ్మాటికి కాదు అని అల్లా తాల తెలుపుతున్నాడు ఇలాంటి కోరిక అవిశ్వాసులు కోరుతారు కపట విశ్వాసులు కోరుతారు కానీ ఎవరి కోరిక కూడా పూర్తి కాదు ఎందరో పాపాత్ములు కూడా ఈ కోరిక కోరుతారు కానీ ఆ కోరిక వారిది కూడా తీరదు సురే అలె ఇమ్రాన్ ఆయన వందల తొంభై ఒకటిలో అల్లా తెలిపాడు ఇన్నెల్లదీనూ ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో మరియు అవిశ్వాస స్థితిలోనే మరణించారోది వారు ఈ భూమి నిండా బంగారం ఇచ్చి వల విఫ్ తదాబి ఈ భూమి నిండా బంగారం పరిహారంగా చెల్లించి తాను తప్పించుకోవాలి నరక శిక్ష నుండి అని కోరితే ఫలం యొక్క బలం ఇది ఎవరి నుండి స్వీకరించబడదుకలహు మహాబున్ అలీం వారికి బాధకరమైన శిక్ష ఉంటుంది ఒమాలహుమిన్నాసిరీన్ మరి ఎవరు కూడా వారికి సహాయకులు అనేవారు అందరూ చేరుకోరు ఎవరి సహాయం అనేది వారికి లాభం చేకూర్చదు సూరతుల్ మాయిదా సూరతుల్ హదీద్ ఇంకా వేరే సూరాలలో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది కానీ వారి కోరిక ముమ్మాటికి నెరవేరదు ఇదే విషయాన్ని ప్రవక్త సలల్లాహు అలీ వసల్ం వారు కూడా హదీతుల్లో తెలిపారు సహీ బుఖారి ముస్లింలో ఉంది ఇన్ అల్లాహతీ నరకంలో అతి తక్కువ శిక్ష ఎవరికైతే పడుతుందో అతనితో అల్లాహుతాలా అంటాడు లౌ అన్నీ బిహి నీవు ఈ భూమి నిండా నీ వద్ద ధనం ఇట్లా ఉండేది దానిని పరిహారంగా చెల్లించి నరకం నుండి తప్పించుకునేవాణివా కాలనాం అతను అంటాడు అవును అప్పుడు అల్లా అంటాడు ఫకద్ స అల్ మాహువను బి షై అబైత ఇల్లా అంతు నేను నీతో ఇంతకంటే మరీ సులభమైన ఒక విషయాన్ని నీతో కోరాను నీవు నీ తండ్రి ఆదం వీపులో ఉన్నప్పుడే అదేమిటి నీవు నాతో ఎవరిని కూడా భాగస్వామిగా చేయకు కానీ నీవు కూడా ముండివైఖరి వహించి భాగస్వామి చేశావు ఇతరులను పూజించావు మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అల విస్లం తెలిపారు ఒక నరక వాసిని అల్లాహోతాలా ప్రశ్నిస్తాడు ఎలా ఉంది నీ స్థలం అని అతడంటాడు చాలా చెడ్డగా ఉంది అని అప్పుడు అల్లాహోత చెబుతాడు భూమి నిండా బంగారం పరిహారంగా చెల్లిస్తావా అతను అంటాడు ఓ అల్లాహ అవును చెల్లిస్తాను అని అప్పుడు అల్లాహంటాడు నీవు అబద్ధం పలుకుతున్నావు నేను ఇంతకంటే మరీ తక్కువ ఓసర్ మరీ సులభతరమైన ఒక విషయం నీతో కోరాను దానిని నీవు నెరవేర్చలేదు మళ్ళీ అతని నరకంలో పడవేయడం జరుగుతుంది మహాశివులారా ఎప్పుడైతే నరకవాసుల మూడవ కోరిక కూడా తీరదో నెరవేర్చడం జరగదో వారు నాలుగో కోరిక కోరుతారు అదేమిటి కనీసం శిక్షలో తగ్గింపు జరగాలి అని ఈ విషయాన్ని అల్లాహుతాల సూరత్ గాఫిర్ ఆయత్ నంబర్ నలభై తొమ్మిదిలో తెలిపాడు وقال الذين في النار لخزنه جهنم نركమలో ఉన్నవారు నరక కాపలాదారులతో అంటారు ఉదూ రబ్బకుం యఖఫిఫ్ అన్నా యౌమన్ మినల్ అజాబ్ మీ ప్రభువుని పిలవండి కనీసం ఒక రోజు గురించే అయినా మా ఈ శిక్షను తగ్గించాలి అని కానీ అప్పుడు వారి ఆ కోరిక తీరబడుతుందా నెరవేర్చడం జరుగుతుందా లేదు ఆ కాపలదారులు అడుగుతారు కాలు వారు అడుగుతారు అవలం తక్ మీ వద్ద ప్రవక్తలు నిదర్శనాలు తీసుకొని రాలేదా ఆలు బలా వారంటారు ఎందుకు రాలేదు అవును వచ్చారు వారు కానీ ఆ అవిశ్వాసుల పిలుపు ఆ సందర్భంలో వృధా అయిపోతుంది ఎలాంటి లాభం చేకూర్చదు ఈ విధంగా వారి ఈ నాలుగవ కోరిక కూడా నెరవేర్చబడదు వారి యొక్క ఐదవ కోరిక కూడా కురాన్లో ప్రస్తావించడం జరిగింది అదేమిటి స్వర్గవాసులతో నీళ్లు కోరడం అది కూడా వారికి ఇవ్వబడదు అని స్వర్గవాసులు సమాధానం పలుకుతారు నీళ్లు కానీ స్వర్గంలో మాకు లభించిన ఏ ఆహారం కానీ మీపై అల్లాహతాలో నిషేధించాడు అని ఈ విధంగా సోదరులారా సోదరి మనులారా నరకంలో నరక వాసుల ఏ కోరిక తీర్చబడదు అని ఇంత స్పష్టంగా మనకు తెలిసిన తర్వాత ఇకనైనా మనం విశ్వాస మార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ పాపకార్యాల నుండి దూరం ఉండి పరలోకాన్ని నమ్మాలి అలా మనందరినీ కూడా నరకశిక్షల నుండి దూరముంచుగాక అస్సలం అయికు వరహమూల వరకూ